తదాత్మాన తత్పరాయణ దీన్ని ఒకసారి గిటా శ్లోకం ఇది ఇది ఐదో అధ్యాయంలో ఉంది శ్లోకం ఒకసారి ఆ టై అక్కడికి వెళ్ళి ఆ భాష్యం తీసి చూస్తే చాలా బాగా ఉంటుంది అయినా ఇక్కడ టీకాకారుడు మనకు హెల్ప్ చేస్తాడు సో ఆయన ఏమంటున్నాడు అంటే తస్మిన్నేవ వస్తువుని బుద్ధి తద్బుద్ధయ అంటే విషయాంతరేభ్యో వ్యావృత్తా బుద్ధయ బుద్ధి వ్యావృత్త బుద్ధి ఏషాం అంటే ఆత్మస్వరూపము ఆత్మనిష్ట తప్ప మిగిలిన వాటి నుండి మనస్సు ఎతిడ్రా అయిపోయింది సాధారణంగా జనం అలా ఉండాలి సాధారణంగా ఎలా ఉంటారంటే లక్ష వ్యాపారాలు ఉంటాయి అప్పుడప్పుడు ఆత్మ అంటూ అలా ఉంటారు తప్ప కేవలం ఆత్మనిష్టలో ఉండదు తర్వాత పూర్వం సన్యాసాశ్రమము అంటే అది ఆత్మనిష్ట కోసం అలా అసలు ఒక వ్యవస్థ బ్రహ్మచర్యాశ్రమం అధ్యయనం గృహస్థ కర్మ వానప్రస్థం ఉపాసన సన్యాసం జ్ఞానం అని పాపం వాళ్ళు అలాగే కేటగరైజ్ చేశారు కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే అవి ఏం చేయరు బ్రహ్మచర్యగా ఉన్నప్పుడు ఇంగ్లీష్ చదువుకుంటారు గృహస్థిగా ఉన్నప్పుడు భోగాలు చేసి డబ్బు సంపాదిస్తారు వానప్రస్థం అంటే ఒకటో ఉండనే ఉండదు ఏదో ఫర్ సమ్ రీజన్ సన్యాసిగా సెటిల్ అయ్యి అప్పుడు కర్మ మొదలు పెడుతుంది సన్యాసి అయిన తర్వాత కర్మ ఏమి ఉంటాయి అండి ఎలా ఉందంటే ఇది అమెరికాలో డెబ్బై ఏళ్ళ అయినా ఓ పాతి వేళ అమ్మాయిని పెళ్ళాడినట్టుగా మనకి అనేక దృష్టాంతాలు ఉంటాయి అలా ఉంది నేను సందర్భంగా లేదు డెబ్బై ఏళ్ళ వాడు కర్మ ఏం చేస్తాడండి కర్మ చేయాలంటే జాతపుత్రష్ణకేశ అగ్ని నాథీత జుట్టు నరిచిపోతే కూడా వాడు పలికిరాడు కర్మకే కృష్ణకేశుట్టు నల్లగా ఉన్నవాడు కర్మ ఎందుకంటే జుట్టు నల్లగా ఉండడం అంటే అక్కడ ఏదో జుట్టు కర్మలో భాగం అని కాదు బలంగా ఉంటాడని అర్థం జుట్టు నరిచిపోతే ఇంకా వాడు ఏం కర్మ చేస్తుంది వాడు తలకాయండి ఓపిక ఉండదు కర్మ అంటే మంచి దృఢంగా ఉండాలి అలాగే ఉపాసనలు వీళ్ళు సన్యాసం తీసుకుని ద్వైతోపాసన చేసుకుంటూ కాలక్షేమం చేస్తారు అటువంటి దానికి ఒక కేటగిరీ ఉంది బృహధార్మికంలో ఉన్నాయి ఇవన్నీ ఈ త్రిదండీ ఇవన్నీ కూడా ఉపాసనా సన్యాసాలు ఈ జ్ఞాన సన్యాసాలు ఏం కావు అలా కాదు ఇతర ఉపాసనలు ఉపాసనలు జిడ్డు ఊరికే ఇంత జిడ్డు పెట్టేసుకుని ఉపాసన చేసేప్పుడు రాముడిని ఉపాసన చేయడం సాత్వికమైనటువంటి ఉపాసనా భక్తి అవసరం కానీ జిడ్డుగా ఉన్న ఉపాసన అంటే కల్పము ఇది ఆవరణ న్యాయో బోల్ అంత ఉందే అదంతా పెట్టుకుని ఇంకా గంటల ధరపడి దాంట్లోనే పడి గిరగిల్లాడుతూ ఉంటే వాడి ఇంకా ఆత్మనిష్టటి భేదపూర్వకంగా ఉంటుంది కదా ఆత్మనిష్ఠ అంటే ఎలా ఉంటుంది నేదం ఎదిదం ఉపాసతే అన్నట్టుగా ఉంటుంది కాబట్టి మన దానికి సిద్ధపడి ఉండాలి తదే బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే ఉపాసతే అంటే బహువచనం ఉంటున్నారు ఉపాసతే ఉపాసతే ఉపాసతే కాబట్టి ఇతర విషయముల నుండి బుద్ధిని వెనుకకు మరల్చి కేవలము ఆత్మస్వరూపనిష్టమైన నిలబెట్టి ఉంచుతాం గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రం శంకర భాష్యాలు శంకరుని యొక్క ప్రకరణ గ్రంథాలు అంటే ఇది అక్కడి నుంచి అది అన్ని శంకరుడు రాసినవే అందరూ జగద్గురువులే అన్ని శంకరులు అలాగ మళ్ళీ డైవర్షన్ ప్రపంచ సారతంత్రం హెందరం రాసేదంటే ఇంకక్కడి నుంచి దాంట్లో గుర్రాలక్క ఉపాసన ఉంటుంది కావాలంటే చేయవచ్చు కోపుకుంటే ఏం చెప్తాం సో అలా కాదు కేవలము ఆత్మస్వరూపనిష్ట అనేది నిలిచి ఉండాలి రాతస్మరణ స్తోత్రం ఎందుకు చదివాం మనం అంటే ఆత్మనిష్ట సంబంధించిన స్తోత్రం కాబట్టి చదివాం అందుకోసం చదవాల్సి వచ్చింది కాశీపంచకం ఎందుకు చదివాం కాశీ తీర్థయాత్రకు అనుకూలంగా ఉంటుందని చదివా మనం కాశీ మంచిగా అందుకోసం రోజులేదు ఆత్మనిష్టకి సంబంధించింది కాబట్టి చదువు తద్బుద్ధయ మళ్ళీ డైవర్షన్ ఉండకూడదు నన్ను లలిత సహస్రనామం పాఠం చెప్పామని అడిగారు న్యూ జెర్సీలో అప్పుడే అక్కడప్పుడే ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది సెప్టెంబర్ ఇరవై ఐదు బ్రిడ్జి వాటర్ టెంపుల్లో ఆడిటోరియం ఒకటి ఆడిటోరియంలో నాది లెక్చారు టూ అవర్స్ సాయంకాలం సెవెన్ టు సిక్స్ థర్టీ టు ఎయిట్ వాట్ ఎవరు టాపిక్ ఏమిటంటే లలిత సహస్రనామ లలిత సహస్రనామని చెప్పమని అడిగారు నేను చెప్పనని చెప్పాను స్వామీజీ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు స్వామీజీ అన్నారు వాళ్ళు ఎవరు అవుతున్నారు వాళ్ళని చెప్పమని సరే వాళ్ళు ఏం చెప్పాలంటే వేదాంత ఇన్ అని ఇచ్చాను టాపిక్ అది టాపిక్ నాట్ లలిత సహస్రనామా వేదాంత ఇన్ సహస్రనామ అని ఇచ్చి అది వెళ్ళి వేదాంతం చెప్తాం ఇంకే లలిత శాస్త్రనామంలో ఒకటి రెండు మాటలు సమానాధిక వర్జిత అన్న నామం ఉందా చెప్పడం సో చితిహి తత్పద లక్ష్యార్థ అని ఇంకో చితిహి అని నామం ఉంది తత్పద లక్ష్యార్థ ఇంకో నామం సరిపడింది ఇలాంటి నామాలు వేసుకుంటే ఆ పూట అయిపోయా ఇది లేదు వీక్ ఫోకస్ ఒక దాని ఇలా అరడదురు ఇంక నుంచి కుండలేని మధ్యస్థ కుల కౌల కౌల కౌల ఇలా మొదలు పెడితే ఆ చిదజ్ఞి చితజ్ఞి కుండ సంభుత ఇదొకే దట్ దట్ ఇస్ గుడ్ నా వేదాంతానికి బాగా ఉపయోగపడుతుంది జ్ఞానాగ్ని అంటే జ్ఞానాగ్ని చిత్త అంటే జ్ఞానం అది కాదు పంచపంచ ఏదో క్రియ ఇలాంటివి ఉన్నాయి అవన్నీ ఆ జిడ్డంతా మనం ఎక్కడ ఏదో పెట్టుకునే కూడా పెట్టుకుంటాడు మనకెక్కడ కుడుతున్నాం అంత జిడ్డు వ్యవహారం సో అలాగే తద్బుద్ధయ ఫోకస్ట్గా ఉండాలి తదాత్మాన దానికి శంకర్లు ఏమంటున్నారంటే తదేవ వస్తు ఆత్మా స్వరూపం ఏషాంతే నా స్వరూపము బ్రహ్మ అలా ఉండాలి నేను కశ్యపు గోత్రీకుండే నేను ఈ గోత్రీకుణ్ణి ఆ గోత్రీకుండే లేకపోతే ఈ ఈ రాశి వాడిని ఆ రాశి వాడిని ఆయన తన గురించి ఇన్ని పెట్టుకుంటే వీడు తదాత్మానహా ఎలా లేకపోతే నా నా లక్కీ నెంబర్ సెవెన్ వాడి వైద్యా నేను సెవెన్ నెంబర్ వాడిని లేకపోతే పీటర్ వైడల్ అని ఒక ఆయన ఉండేవాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ పీటర్ వైడల్ ఆయన జ్యోతిష్కుడు పీటర్ వైడల్ ఆయన జ్యోతిష్కులకు కితాబ్ సో ఇండియన్ ఎక్స్ప్రెస్ పోనగానే చూడు ఏరీస్ ఏడు చూడు ఏరీస్లో పీటర్ వైడల్ ఏమి రాశాడు పీటర్ వైడల్ ఈ వారాన్ని నీకు అనుకూలంగా ఉంటుందని రాశాడు అప్పుడేమో వెళ్ళి రిసెర్చ్ మాల్ పెట్టాడు ఏదో ఏదో అవుతుంది పీటర్ వైడల్ అని దాన్ని ఫాలో అవుతూ ఉంది అలాగ అలాగే తనని తాను అన్ని చోట్ల అలా పారేసుకుంటే అలా ఉండదు ఇక్కడ ఏమన్నా వస్తుందంటే తదేవ ఆత్మ వస్తు నిరూపచరితం స్వరూపం ఎస్తి సహా ఆ ఆత్మ విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ డెసిగ్నేషన్స్ అండ్ ఆల్ డెఫినేషన్స్ అటువంటి ఆత్మతత్వం అంటే ప్రాంతీయ మత వర్ణ కుల గోత్ర అగోత్రం ఆత్మతత్వం అగోత్రం సో ఇటువంటి భేదములన్నిటికీ అతీతమైనటువంటి తత్వం దట్ ఈజ్ ఆత్మ నిరూపచరితం ఉపచారం ఏమి ఉండకూడదు ఉపచారం అంటే గౌణమైనటువంటి డెసిగ్నేషన్ ఏది ఉండకూడదు అటువంటి ఆత్మనిష్ట కలిగిన వాళ్ళు తదాత్మాన తర్వాత తన్నిష్టా తస్మిన్నేమో పరస్మిన్నాత్మన నిష్ఠా నిశ్చయన స్థితి ఏ అంటే ఏకాంతంలో ఉన్నప్పుడు ధ్యానం అది చేసుకునేప్పుడు ఆ అమణీ భావనలో ఉండాలి ధ్యానం కూడా మళ్ళీ సగుణ ధ్యానాలు ఇవేవి అలా చాలా ఉంటాయి చేస్తే చేయొచ్చు ఇప్పుడు చేస్తే తప్పని నేనేమంటా కానీ తన్నిష్ట శబ్దానికి అర్థం ఏంటంటే ఇంకా సగుణాలు అన్ని పక్కన పెట్టి రూప రూపధ్యానాలు సగుణ ధ్యానాలు అన్ని పక్కన పెట్టి కేవలం సోహం ధ్యానంలో ఉండిపోవడం అంతే అభేదం సోహం శివోహం శివోహం శివోహంగా నేను శివుడను అని తెలుసుకోవాలి అహంగ్రహోపాసన నేను శివుడను అనే ఇంత అద్వైతం చదువుకున్న తర్వాత ఉన్నమ శివ ఉంటాము కానీ మళ్ళీ శివోహం అని కూడా అంటాం ఫోవర్ బిట్వీన్ ది టూ లోకం కోసం ఉన్నమా శివాయ తన కోసము శివోహం అలాగా గృహస్థులు కూడా శివోహంలోకి వెళ్ళాలి గృహస్థ ఉపచారం అనేది ఉంటే నేను గృహస్థుడు గృహస్థుండి అనుకుంటే గృహస్థుడు నేను నేను ఆత్మస్వరూపుడు అనుకుంటే అయిపోయా కథం ఎక్కడికి పోతే గృహం అక్కడే ఉంటుంది ఏమైపోతుంది గృహానికి ఏమవుతుంది గృహం ఏమవుతుంది తత్పరాయణ తదేవ పరం వస్తు పరాయణం పరాగతి అంటే ఏమిటి మాకు పొందదగ్గ లక్ష్యము అది అది పరాయణ అయనము అంటే లక్ష్యం గోల్ సో గోల్ ఏమిటి ఇన్ని గోల్స్ ఉండకూడదు లోకంలో మనుషులు ఏం చేస్తారంటే ఓ డజన్ గోల్స్ పెట్టుకుంటారు అదేమిటి మాకు ఈ గోల్ కావాలి ఆ గోల్ కావాలి అంటే బాగుండదు సో మా మా మనవాడికి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా నేను గీత ఆఫ్ గోల్ ఇటీ మనవాడికి పెళ్లి మనం చేస్తామండి వాళ్ళు చేసుకుంటారు మనం వెళ్ళి ఆశీర్వచనం చేయొచ్చు ఆ టైం వచ్చినప్పుడు మనం పెళ్లి మనం చేస్తామని కూడా అంత పొరపాటు కావట్లేదు పెళ్లి మనమేం చేస్తామండి ఆ పెళ్లి ఎలా తోసుకొస్తుంది అంతే వర్షాన్ని మనం తీసుకొస్తావా వర్షాన్ని మనం తీసుకొస్తాం మనం తీసుకున్నాం అది అలా తోసుకొస్తుంది అలాగే పెళ్లి కూడా అలా తోసుకు వస్తుంది జీవితంలో చాలా ప్రధానమైనవన్నీ అలాగే ఉంటాయి కాబట్టి ఒక నిర్లిప్త తెచ్చేసుకోవాలి నిర్లిప్తంగా ఉండిపోవాలంటే ఎవవుతూ ఉంటాయి కొత్త వాళ్ళు గుర్తుకొస్తూ ఉంటారు పాత వాళ్ళు కాలం చేస్తూ ఉంటారు అనే ఏవేవో కొత్త కొత్త ఘట్టాలు వస్తూ ఉంటాయి పాత ఘట్టాలు పోతూ ఉంటాయి అన్నీ అవుతూ ఉంటాయి తర్వాత నేను ప్రెడిక్ట్ చేయగలగదా అనుకోవడం నేను ఉన్న మాట యథార్థంగా చెప్తున్నాను నేను ప్రెడిక్ట్ చేయగలను అనుకోవడం పొరపాటు మీ కనాటి ప్రొడిక్ట్ మీరు చూసుకోండి ప్రెడిక్షన్లో వేయం లేదు ఏదో వేగ్గా ఏవో నాలుగు మార్పులు చెప్పడం వేరును వెట్ మ్యాటర్స్ యూ కె నాట్ క్రెడిట్ అయిపోయిన తర్వాత రేషనలైజ్ చేయడానికి పరికొస్తాయి ఇవన్నీ స్వామీజీని అరెస్ట్ చేసి జైల్లో పారసాక ఇంకో గ్రహభావం ఇలా ఉందని చెప్పడానికి పనికొస్తాయి అంతకు ముందు చెప్పడానికి పనికిరావు అలా ఉంటాయి ఇదన్నీ కూడా అన్నీ ఉంటాయి సో ఇన్ని గోల్స్ పెట్టుకోకూడదు ఒక్కటే గోలు ఆత్మజ్ఞానమా అడిగే ఒన్లీ గోలు స్వర్గం లేదు నరకం లేదు పుణ్యం లేదు పాపం లేదు ఇంక ఈ గోలుసేం లేవు ఆత్మజ్ఞానమే గోలు తత్పరాయణ మరి అలా ఉంటే లభిస్తుంది ఏదైనా అంతే ఆత్మజ్ఞానమైనా అంతే ఒక డిగ్రీ కావాలన్నా అంతే పిహెచ్డి డిగ్రీ కావాలంటే ఇలాగే ఉండాలి అప్పుడే వస్తుంది ఆ డిగ్రీ అంటే న్యాయబద్ధమైన డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నేను చెప్పట్లేదు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఇంట్లో కూర్చొని వాళ్ళకి కట్టి డబ్బులు ఏవో పడుతుంటే ఏవో విటేళలో వస్తుంది ఏదో చేసి ఏదో తరటలు పడితే ఓదో డిగ్రీ ఏవో తెస్తాడు వాడు తెప్స్ రావచ్చునండి ఆఫీస్ చుట్టూ కొంచెం తిరగాలి ఎండలో పడి సో అలా తయారైపోయింది నీ మధ్య ఎవడో ఇచ్చాడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఏమిటండి వీళ్ళు తలకాయ ఎడ్యుకేషన్ సిస్టమ్ని పాటు చేయడానికి మేము కంకణ ఉన్నామని వాళ్ళు అలా తయారైతే మనం ఏం చేస్తాం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఏమిటి వాడిని వచ్చి కాలేజీలో జేబు చదువుకో చదువు కావాలంటే కాలేజీలో జేపు చదువుకో మా కాలేజీలో జరగడానికి అవకాశం లేదంటే పోలేవా నీ పనులు చేసుకునేప్పుడు అందరూ చదివేసుకోవాలా ఎవరు చెప్పారో అందరూ చదువుకోవాలన్నది చూసారా ఇది దిస్ ఇస్ మోస్ట్ యూస్లెస్ ప్రపోజిషన్ ఆ చదువు శ్రద్ధ గల చదువుకుంటారు లేదు అందరూ చదివేయడం ఏంటి అందరూ ధర్మాత్ములుగా బతకాలి కానీ అందరూ చదివేసేస్తే ఏమైనట్టు సో అందరికీ ఇంజనీరింగ్ డిగ్రీలు ఇచ్చేస్తే ఏమవుతుంది ఇప్పుడు అదే జరుగుతుంది అందరూ ఇంజనీర్లే ప్రతి వాడు ఇంజనీర్ కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషను ఇంజీ ఇంజనీరింగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఏంటండి ఏదో లోకంలో ఇది వాళ్ళండి కాబట్టి తత్పర దాని ఎందు పూర్తిగా నిమగ్నమై ఉంటేనే వాడు దాని నుంచి బయటకు ఇంజనీర్ అంటే మాట్లాడే ఎంత కష్టం అది తద్బుద్ధయ స్తదాత్మానట్టు వాడు ఇంజనీర్ అవుతాడు లేకపోతే ఉత్తు ఇంజనీర్లు వాళ్ళ వల్ల ఏమి ఉపయోగం ఉండదు ఏదో నడుస్తుంది ఇంకా చలాచల నికేత దగ్గరకు వచ్చాం చలం శరీరం ప్రతిక్షణమన్యథాభావా అచలం ఆత్మతత్వం ఆయన ఎంత బాగా రాశారో చూడండి నేనేదో చెప్పాను ఆ ఏదో చెప్పాను నేను చెప్పింది ఊరికే అప్పుడే చెప్పాను చూద్దాం భాష్యకారులు ఏమంటారో ఇది ఇది అసలైన మాట చలాచల నికేత భిక్షకు వెళ్ళేప్పుడు చల నికేత స్వరూపంలో ఉన్నప్పుడు అచల నికేత పోవర్స్ బిట్వీన్ దిక్ మొబైల్ ఇమ్మొబైల్ మొబైల్ ఏమిటి బాడీ మైండ్ ఇమ్మొబైల్ ద బీయింగ్ ఆత్మ నిష్ట అస్వరూపస్థితి అంటే సద్రూపుడై ఉండుతారు అలా ఉండాలి ఎవరు వాళ్ళతో వ్యవహారం చేసేప్పుడు చలనికేత చిలమైన మనస్సు అంటే కదిలేటువంటి మనస్సుతోటి మనస్సు ఆశ్చయంగా కలిగి వ్యవహారం చేస్తాడు వ్యవహారం అయిపోయిన తర్వాత సో రివర్త్ బ్యాక్ టు యువర్ స్వరూప స్వరూప స్థితిలోకి మళ్ళీ రివర్త్ అయిపోతూ ఉండాలి ఆ చలనికేత అంటే ఆ హమస్మితే శివోహం ఆ స్థితిలోకి వెళతాడు మళ్ళీ ఒక లోక వ్యవహారం చేసేప్పుడు మనస్సులో ప్రవేశించి లోక వ్యవహారం చేయడం అంతే చలా చలా నీకే చాలా బాగుంది కదా దీనికి సన్యాసే కనక్కర్లా గృహస్థులు కూడా తప్పనిసరిగా ఆచరించదగరండి ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటూ భార్యాపిల్లలతో ఏదో కొంత సందర్భంలో ఉన్న మనిషికి అంతలాగా తీవ్రంగా కుదరకపోవచ్చు ఐ అండర్స్టాండ్ బట్ దెన్ వాళ్ళు కూడా తెలుసుకోదగ్గరే వాళ్ళు కూడా ఉద్యోగ సమయంలో మనస్సును వినియోగించుకుంటారు అవకాశం లభించినప్పుడు ధ్యానంలో అచలనికేతులై ఉంటారు కాబట్టి రెండు కూడా ఉండాలి మన జీవితంలో ఏది ఎక్కువ ఏది తక్కువ అన్నది ఆ మనిషి యొక్క స్టేటస్ని స్టేజ్ని బట్టి ఉంటుంది లైఫ్లో ఓ పాతికేళ్ల కుర్రాడికి అచలనికేతం చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది చలనికేతం ఎక్కువగా ఉంటుంది ఓ డెబ్భై ఏళ్ళ వాడికి ఇంత ఊరికే చలనికేతం ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏదో షాపింగ్ చేసుకొచ్చారనుకోండి షాపింగ్ ఏంటి నేను కూడా వస్తాను షాపింగ్ ఎందుకు ఈ అనవసరం కదా వాళ్ళతో పాటు షాపు ఇంటికి వెళ్ళాం వాళ్ళకి ఎత్తుకొచ్చి వెళ్ళి చూడడం ఎందుకు అనవసరం కదా ఏదో మీరు ఎడిపి మీరు ఎడవండి వాళ్ళ డబ్బులు వాళ్ళకి పరిస్థితి మీద అచల నికేతంగా కుట్టారు ఆ స్టేజ్ని బట్లుంటుంది సో అదే సాధు సంతులు ఉన్నారనుకోండి వాళ్ళకేముంది అచలనికేతంగా ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది లోక సంగ్రహం కోసం చలనికేతంగా కూడా ఉండొచ్చు బట్ బోతుశుద్ధి జే నేను మనసులాగింది కానీ సాధారణంగా జనులు ఎలా ఉంటారంటే చలనికేతంగానే ఉంటారు తప్పిస్తే ఆ చల తత్వాన్ని తెలుసుకోరు తమ స్వరూపము ఆత్మనిష్ట అనేది ఎరగదు ధ్యానం అన్నది బాగా అభ్యాసం చేయాల్సి ఉంటుంది చలం అంటే శరీరం అర్థం శరీరానికి చలం ఎందుకు పేరు పెట్టారు చలతీతి చలం ప్రతిక్షణం అన్యథాభావా ఫోటో తీసేప్పుడు నేను వద్దంట ఫోటో మీరు ఫోటోలు వల్ల ఏం చేస్తున్నారంటే ఆ రూపానికి ఒక అచలత్వాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నాం రూపం చలమదు ఈవేళ తీసిన ఫోటో రేపు ఉండదు ఈ దేహము అలా ఉండదు రేపు కాబట్టి అంతటి చలమైనటువంటి దేహాన్ని ఫోటో తీస్తూ ఫోటో తీ ఫోటో తీయటం దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది ఫోటో పోలు ఆయన ముఖం కనబడుతుంది ఇంకా అదే పెద్దగా కెమెరాలు పెట్టుకుని ఇలా మెడ ఒక కెమెరా ఒకటి వ్యసం కనపడ్డ కూడా అలా ఫోటోలు తీస్తూ ఉంటాం ఇది ఒక వ్యసనం వేస్ట్ కాబట్టి నేను వద్దని చెప్తాను ఎందుకంటే ఉడికే ఫోటోలు తీస్తాను నేను ఇంకా ఏమని చెప్తానంటే ఆ కెమెరా ఒకటి బారాయండి ఆ డస్ట్బిన్లో పారాయండి త్రో ఇటు ఇంకోటికి ఇస్తే వెళ్ళి ఈ వ్యసనం ఇంకోటి గంట కట్టినట్టు అవుతుంది త్రో ఇటు ఈ రోడ్ నీటి అని నేను చెప్తా జనాలు ఏదో కెమెరా పెట్టుకుని ఏదో తంటాను పడుతూ ఉంటాం కెమెరా కుక్కపిల్ల ఇలాంటివి ఉండవు చూసారా ఇవి ఈ తద్బుద్ధయ స్థదాత్మానహాకి ఆటంకాలు అయిపోతుంటాం ఇలాంటివి ఉండకూడదు తద్బుద్ధ ఉంది లేకపోతే ఇలాంటి ఏదో చెవికి పెట్టుకుని వివిధ భారతీయ పార్టీలు ఇంకా ఉండడం అలాంటి వాళ్ళు ఆత్మవిష్టయం సో అచలమాత్మతత్వం అది ఇప్పుడు చలాచలనికేత చూ ఉంటాడు అచలంలోనూ ఉంటాడు అది ఎలాగండి అంటే చెప్తున్నారు యదాకదాచిత్ భోజనాది వ్యవహార నిమిత్తం ఆకాశవత్ అచల రూపం ఆత్మతత్వం ఆత్మనోనికేతం శ్రయం ఆత్మస్థితి విస్మృత్యహమితి మన తదా చలో నికేతో ఎయమే చలాచలనికేత విన్ భాష్యకే ఒక స్టాండర్డ్ ఒక బెంచ్ మార్క్ పెట్టమంటే ఆ బెంచ్ మార్క్ చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఆయన పెట్టిన బెంచ్ మార్క్స్ అలా ఉంటాయి ఈ చలాచల నికేత ఆయన రాస్తున్నారు చూడండి యథా కళాచితండి ఎప్పుడో ఒకప్పుడు ఇప్పుడు అచలనికేతంగా ఉండడం ఎలాగానే మీకు ఒక సందేహం రావచ్చు ఇన్ ప్రాక్టికల్ టర్మ్స్ చలనికేతంగా ఎలా ఉండాలో ఎవరికే ఎవడో చెప్పక్కర్లా అందరికీ ఆ అభ్యాసంలో ఉన్న సమాచారం అచల నికేతంగా ఎలా ఉండడము ఆత్మనిష్ఠుడిగా ఎలా ఉండడము అంటే చూడండి మనస్సు ఘటాన్ని సంకల్పిస్తే ఘటాకారం అయిపోతుంది పుష్పాన్ని సంకల్పిస్తే పుష్పాకారం అయిపోతుంది మనస్సు దేన్ని సంకల్పిస్తే ఆకారాన్ని పొందుతుంది దేనిని సంకల్పించలేదనుకోండి సపోజ్ మనస్సు అంటే మనస్సే లేదు అని అర్థం సో అనేకములను సంకల్పిస్తూ ఉండే మనస్సుని మనస్సే లేని స్థితికి తీసుకెళ్ళాలి దానికి ఒక ఇంటర్మీడియట్ స్టెప్ ఒకటి ఉంది ఆ స్టెప్ ఏమిటంటే అహమస్మి జస్ట్ బి ది ఐమస్మి అహమస్మి కింద ఉంటే సరిపడుతుంది అచలనికేతం అయిపోతుంది దట్ ఈస్ ది ప్రాక్టికల్ వే అహమస్మి అంచేతనే దీనికి ప్రాక్టికల్ టిప్ ఏమిటంటే అవసరమైనప్పుడు మనస్సుని యు ఎంప్లాయిడ్ మనస్సుని ఒక ఇన్స్ట్రుమెంట్ కింద వాడడం నేర్చుకోవాలి సో కత్తిరి ఉందనుకోండి అవసరమైనప్పుడు కట్ చేయాలి ఊరికే ఖాళీగా కూర్చుని ఇది ఖర్చు చేసేది అలాగే చేయకూడదు మనస్సు కూడా అలాంటిది కొంతమంది అలా ఉంటారు సో కాబట్టి మనస్సుని ఊరికే ఖాళీగా ప్రతి దాంట్లోనూ దీంట్లో ఎంగేజ్ చేయటం దాంట్లో ఎంగేజ్ చేయటం అలా ఎంగేజ్ చేయకూడదు అవసరమైనప్పుడు దాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ ఎంగేజ్ చేసినట్టుగా ఎంగేజ్ చేయటం అవసరం తీరిపోయిన వెంటనే బాయ్ గుడ్ బాయ్ అని అచలనికి అహమస్మిలోకి వెళ్ళిపోవడం అంటే డిజెంగేజ్ ఎంగేజ్మెంట్ అయిపోయిందంతే డిజెంగేజ్ అహమస్మి అలాగా ఎప్పటికప్పటికి తన మూలంలోకి తాను వెళ్ళిపోతూ ఉంటాడు అలా అభ్యాసం చేసుకోవడం సో ఇప్పుడు వజ్రాల వ్యాపారి ఓ వజ్రాన్ని ఓ మంచి ఖరీదైన సంచిలో పెట్టుకున్నాడు సో ఎవరితోటో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నప్పుడు వజ్రాన్ని విస్మరించి మాట్లాడతాడు కానీ మాట్లాడడం అయిపోయిన వెంటనే ఆ వజ్రాన్ని తడుముకుని ఎందుకంటే చాలా విలువైంది కోట్ల కోట్ల రూపాయల వజ్రం సంచిలో పెట్టుకున్నవాడు ఏం చేస్తాడు ఓసారి ఇలా తడుముకుంటాడా అలాగ ఉంటాడు అదేవిధంగా జ్ఞాని ఎలా ఉండాలి శాసకుడు ఎలా ఉండాలంటే అవసరమైనప్పుడు మనస్సును ఎంగేజ్ చేస్తాం అవసరం తీరిపోయిన వెంటనే మళ్ళీ రివర్త్ బ్యాక్ ఇమీడియట్లీ ఒక హాఫ్ అన్ అవర్ లోపులో యు రివర్ట్ బ్యాక్ ఒకసారి మళ్ళీ అహమస్మి ఆత్మతత్వము ఆత్మతత్వము అంతకంటే విలువైనవి ఇంకసీ సృష్టిలో ఏది లేదు ఆత్మా అది దైవం అని ఓ ఓ మహాత్ముడు అన్నాడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ టు సే దట్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఇస్ క్రియేటెడ్ బై గాడ్ బట్ ఐ హ్యావ్ సంథింగ్ మోర్ టు యాడ్ ఐ ఆమ్ ది క్రియేటర్ హూ క్రియేటెడ్ దట్ గాడ్ హిమ్సెల్ఫ్ అని స్వామి రామతీర్థం అంటారు అలాంటి ఆత్మ అంటే అలాంటిది దైవం అదే అది మహావజ్నం అదే కాబట్టి ఒక కొద్దిసేపు డిసెంగేజ్ అయినా కూడా మా ఎంగేజ్ వరల్డ్ తోటి మనస్సును ఎంగేజ్ చేసినా మళ్ళీ యూ జస్ట్ ఫర్ ది షేక్ ఆఫ్ డిసెంగేజింగ్ డిసెంగేజ్ సో దట్ యు ఆర్ ఫార్మింగ్ యువత స్వరూప అంతే మళ్ళీ వెంటనే అహమస్మి కొద్దిసేపు మళ్ళీ ఎంగేజ్ అండ్ డిసెంగేజ్ అండ్ అహమస్మి ఆ విధంగా అభ్యాసం చేయాలి భాష్యకారుల యొక్క బెంచ్ మార్క్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆయన ఏమంటున్నారంటే యథాకదాచిత మనం నేను ఇప్పుడు ఏం చెప్పాను అప్పుడప్పుడైనా ఆ ఆత్మతత్వాన్ని ఒకసారి స్పృశిస్తూ ఉండండి పూర్తిగా విడిచిపెట్టేది నేను చెప్పాను ఆయన ఏమంటున్నారంటే నువ్వు ఎప్పుడూ ఆత్మనిష్టలోనే ఉండు అత్యవసరమైనప్పుడు మాత్రమే ఆ చలల్లోకి వెళ్ళమని ఆయన చెప్తున్నారు యథాకదాచిత అకేషన్ అల్లి అని అర్థం యథాకదాచిత అకేషన్ అల్లి ఫర్ ఎగ్జాంపుల్ భోజనాది వ్యవహార నిమిత్తం భోజనం చేయడం ఇలాంటి వ్యవహారం ఆది శబ్దం చేత స్నానము లేకపోతే ఇప్పుడు వెళ్ళడము తిరగడము బస్సు ఎక్కడం రైలు ఎక్కడం ఇలాంటి వ్యవహారాలు ఉంటాయి అది మీకు ఆ వ్యవహారం శంకరుల కాలంలో ఆయన రాసిన వ్యవహారం ఈరోజు కుదరదు ఆయన మళ్ళీ అలాగే మూర్ఖంగా ఉండకూడదు ఆయన ఆది శబ్దం చేత చెప్పారు భోజనం అని అన్నారు ఒకటి కామన్ ఆ కాలానికి ఈ కాలానికి కామన్ భోజనం మిగతానంతా మార్పు సో ఆయన శంకరాచార్య నడిచి మొత్తం అంతా దేశమంతా తిరిగాడు కాబట్టి నేను నడిచింది అలాగక్కర్లా సో యూ హేక్ ది స్పిరిట్ అవెరీ ఆది శక్తి అని చేత ట్వంటీ ఫస్ట్ సెంచరీకి ఉండి వ్యవహారం ఏదో ఉంటుంది అది ఆ వ్యవహారంలా ఉండదు కాబట్టి వివేకానంద స్వామి షిప్ ఎక్కి కొలంబో వెళ్ళి మళ్ళీ షిప్ ఎక్కి లండన్ వెళ్ళి మళ్ళీ షిప్ ఎక్కి అమెరికా వెళ్ళి మనోందరం అలా చేయాలంటే ఎక్కడ కూర్చుంటుంది అలా అక్కర్లేదు ఈ ఎమిరేట్స్ ఫ్లైట్ ఒకటి పట్టుకుంటే చాలా ఎప్పుడు లండన్ అమెరికాలో ఉంటారు ఊరికే ఈ షిప్లు ఇవన్నీ అహెక్కడ ఉన్నాయో కూడా మనకు అక్కర్లేదు ఎమిరేట్స్ ఫ్లైట్ ఉంటుంది అది పట్టుకున్న దుబాయ్ వెళ్ళి మళ్ళీ అక్కడ ఇంకో ఎమిరేట్స్ ఫ్లైట్ పట్టుకుంటే న్యూయార్క్లో ఉంటారు వెళ్ళి డైరెక్ట్ ఫ్లైట్ అలాంటి దా దాన్ని వాడుకోవాలి కాబట్టి వ్యవహారం చేసేప్పుడు ఎంత అవసరమో అంత వ్యవహారం చేయడం భోజనాది వ్యవహార నిమిత్తం చేసేసి ఎప్పటికీ తన స్వరూపంలో నిలిచి ఉండడం అది అచల స్వరూపము ఏమిటది ఆకాశవతో అచల రూపం ఆత్మతత్వము ఆత్మతత్వం ఆత్మతత్వం ఆకాశము అంటే ఆకాశానికి రందూ రుచి వాసన ఇం అంచేతన ఆకాశము అంటే ఆకాశము వంటిది అంటే అన్డెసిగ్నేటెడ్ అన్డిఫైన్డ్ అన్సెల్ఫ్ కాన్షియస్ మీరు సెల్ఫ్ కాన్షియస్ ఏమి పెట్టుకోకూడదు భారత్ మాతాకి జై కానీ ఐ ఆమ్ ఇండియన్ ఐ ఆమ్ ఇండియన్ అంటే మళ్ళీ సెల్ఫ్ కాన్షియస్ అవుతుంది కాల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వన్ కానీ ఐ ఆమ్ హ్యూమన్ బీయింగ్ ఐ ఆమ్ హ్యూమన్ బీయింగ్ అంటే మళ్ళీ సెల్ఫ్ కాన్షియస్ యూఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ ఫిజికల్ బాడీ అలాగే ఐ ఆమ్ లైఫ్ అంటే కూడా ఐడెంటిఫికేషన్ meero i am the being tappa i am the living being i am the being akkade akashavatu achalam atma tappa kiche being iddu kosam okaru matanevar human being ane maatna baga rachindannara endukante human being anal aya na human being ana antondagane you are very close to that akashavatu achalam atma tappa హ్యూమన్ బీయింగ్ నుంచి బీయింగే ఎంత తేలికైపోయిందో చూడండి వీడు అహమ్మ నేను కోనసీమ వాడినానో లేకపోతే నేను తెలంగాణ వాడినానో పెట్టు కూర్చుంటే వీడు ఎప్పటికీ తేలేను లేకపోతే ఒక కులమో వర్గమో ప్రాంతమో అలాంటిది పెట్టుకుంటే ఎప్పటికీ వీడు వెళ్ళాను సో ది వెరీ ఫస్ట్ స్టెప్ ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ దెన్ ఐఎమ్ ద బీయింగ్ హ్యూమన్ బీయింగ్లో ఎక్కువసేపు ఉంటే మళ్ళీ అది ఆతంకమే అది కూడా ఒక డెసిగ్నేషన్ కాబట్టి ఎందుకంటే బీయింగ్ లిమిటెడ్ యాజ్ అూమన్ దట్ ఈస్ హ్యూమన్ బీయింగ్ కానీ ఆ వర్డ్ బాగుంది సో బీయింగ్ అంటే సద్రూపుడు సత్ సో ద్విపాత్రూపు అంటే మనుష్యాకారంగా పరిగణింపబడుతున్న సత్ నేను అని ఆయన బాగా పట్టాడు ఆ వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ సో ఒక్కొక్క భాషకు ఒక్కొక్క శోభ ఉంటుంది అటువంటి ఆత్మతత్వమే తన యొక్క ఆశ్రయము దట్ ప్యూ ప్యూర్ బీయింగ్ తన ఆశ్రయము ఈ కాశీ పంచకం పుస్తకంలో మెడిటేషన్స్ ఉన్నాయి శాంభలి ముద్రలు పేరుతో అవన్నీ కూడా ఆ మూడు ఉన్నాయి అన్నీ అంటే ఎన్నో కాదు మూడే ఉన్నాయి అవి దే లీడ్ యూ టు డిస్ అందు దాని కాశీ అంటే అదే ప్రతిష్ కాశీ అవి అన్డిఫరెన్షియేటెడ్ బీయింగ్ ఆ స్థితికి మనిషిని తీసుకువెళ్తాయి అటువంటి కాబట్టి అది దాని ఇంపార్టెన్స్ అదే కనుక ఆ విధంగా వీడు ఆత్మస్థితిలో ఉండాలి యదాకదాచిత్ ఇప్పుడైనా తన ఆత్మస్థితిని విస్మృత్య తాత్కాలికంగా ప్రక్కనబెట్టి భోజనాది వ్యవహారం కోసం ఆ చలనికేతనము దేహంతో మనస్సుతోటి వ్యవహారం చేసినప్పటికీ మోస్ట్లీ ఇలాగే నిలిచి ఉంటాడు ఎప్పుడైనా దీనిని పక్కన పెట్టి దేహంతో వ్యవహారం చేసినప్పుడు దేహం ఆశ్చర్యమవుతుంది మనస్సుతో వ్యవహారం చేసినప్పుడు మనస్సు ఆశ్చర్యం అవుతుంది అలా అనిపిస్తుంది ఏదైనా ఎక్సర్సైజ్ చేసేదనుకోండి ఎక్సర్సైజ్ దేనికోసం చేస్తున్నాం మోక్షం కోసం చేద్దాం దేహం కోసం చేస్తున్నాం దేహం చేస్తుంది దేహం కోసం దేహం చేస్తుంది ఏ ఎక్సర్సైజ్ చేసేప్పుడు కూడా కాన్షియస్గా చేయాలి కాన్షియస్గా చేస్తే మీరు సాక్షి స్థితిలో నిలిచి ఉంటారు దేహం ఎక్సర్సైజ్ చేస్తుంది దేహం కోసం చేస్తుంది దేహం ఆరోగ్యంగా ఉంటుంది దేహం ఆరోగ్యంగా లేకపోతే దేహం వీళ్ళు బంధిస్తుంది అందుకోసం అలాగే వ్యవస్థ చేసుకోవాలి అది చలాచలనికేత అంటే అంటే ఏంటంతే చూడండి దేహము తెలుస్తూ ఉంటుందా తెలుస్తూ ఉంటుంది రూపము శబ్దము ఇవి తెలుస్తూ ఉంటాయా తెలుస్తూ ఉంటాయి సంకల్పాలు ఘటాపట తెలుస్తూ ఉంటాయి తెలుస్తూ ఉంటాయి ఫీలింగ్స్ ఫీలింగ్స్ అంటే సుఖం దుఃఖం ప్రేమ ఇలాంటివి వాటిని ఫీలింగ్స్ అంట అవి తెలుస్తాయి తెలుస్తాయి సో ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి కానీ ఇక్కడ డిజెంగేజ్మెంట్ డిటాచ్మెంట్ అసంగత అంటే అర్థం ఏంటంటే తెలుస్తూ ఉంటాయే కానీ అక్కడ సెంటరింగ్ ఉండదు దేహము అజ్ఞానం ఎలా ఉంటాడు దేహం తెలుస్తూ ఉంటుంది దేహంలో కేంద్రితుడై ఉంటాడు తెలుస్తూ ఉండడానికి కేంద్రితుడు ఇవ్వడానికి ఎంత తేడా ఉందో చూడండి అలాగే మనసులో ఫీలింగ్ ఉంటుంది ఆ ఫీలింగ్ తెలుస్తుంది ఇప్పుడు మీకు ఎవరి మీద అసూయి కలిగింది అనుకోండి అసూ పోని కలగచ్చు తప్పేం లేదో వాసనని బట్టి కలుగుతుంది పోనీ మీకు అప్తే పోనీ నాకు నేను నేను పాఠం చెప్తే యాభై మంది కూర్చున్నాడు ఇంకొక ఆయన పాఠించే వెయ్యి మంది కూర్చుంటారు ఆయన చూస్తే నాకు అసూయ కలగచ్చు కదా ఏమైనా కల అసూ కలగడానికి అనేక కారణాలు సో అసూయ కలిగింది అనుకోండి అసూ కలిగించే అసూ ఎవరికి తెలుస్తుంది అంటారు నాకేదో అది బయటికి పడ్డప్పుడు ఎదరవాళ్ళకి తెలుస్తుంది తప్ప వీడు కనుక తెలుగుతేటలు ఉండి దాచుకుని అలా నవ్వు ముఖం పెట్టుకుంటే వీడికి అసూ కలిగినట్టు కూడా ఎవరికి తెలియదు వాళ్ళకి ఎదరవాళ్ళకి ఎలా తెలుస్తుంది మీరు దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తుంటే వీడు అసూ పడుతున్నట్టున్నాడే ఆమె అనుమానం వస్తుంది ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ఏదో పిచ్చి పిచ్చి చేష్టలు చేయడం అలా చేస్తూ ఉంటారు కొంతమంది అలా చేస్తూ ఉంటే ఏదో ఈయన ఏదో అసూలు పడుతున్నట్టున్నట్టే అలా ఉన్నట్టుందండి అబ్బాయి సందర్భంగా లేదని అప్పుడు మనకి తెలుస్తుంది తెలియడానికి వారం పట్టొచ్చుని కానీ అతగాడికి మొట్టమొదటి అందరికీ తెలుస్తుంది మీకు తెలిసింది కదా తెలిసినప్పుడు వాట్ యూ డూ ఆఫ్టర్ దాట్ దేర్ లైఫ్ ది కీ సో you don't get centered in it just disengage i mean asuvim online said disengage your conscious of a feeling but you don't get centered in that feeling are focused in that feeling identified with that feeling adung identification aned dentotey undadu so appudu dani abhyasam cheyali ఆ అసంగత అని అభ్యాసం అదే అసంగత అంటే అసంగత అంటే అర్థం లేదు ఇప్పుడు ఏదో ఈవెంట్ అవుతుంది అసంఘంగా ఉండిపోతారంటే తెలుస్తుంది మీకు ఈవెంట్ సరే లోకంలో ఉంటుంది అసంగంగా ఉండిపోతారు ఏదో పార్టీ నెగ్గుతుంది అసంగంగా ఉండిపోతారు పార్టీ నెగ్గింది కదా అని ఉత్సాహపడ్డం కాదు అలాగే ఇంకో పార్టీ ఓ పార్టీ నెగితే మరో పార్టీ పోతుంది పిల్లలు ప్రతిదాంట్లో గుడ్ బ్యాండ్ రెండు ఉంటాయి లోకం అలా ఉంటుంది అది లోకపు తీరది సో కాబట్టి దీని గురించి ఊరికే ఐడెంటిఫై అయిపోయినాడు అసంగంగా ఉన్నాడు అలాగే అభ్యాసం చేయాలి ఒకసారి కనుక ఆ వైరాగ్యం సెటిన్ అయితే ఇప్పుడు సిమెంట్ సెటిన్ అయినట్టుగా ఆ వైరాగ్యాన్ని అభ్యాసం చేయాలి ప్రారంభంలో కల్టివేట్ చేసుకోవాలి ఒకసారి సెటిన్ అయిందంటే మీ ఎఫర్ట్తో సంబంధం లేకుండా సహజంగా గాలి వీచినంత తేలికగా మీకు అసంగత అభ్యాసం ఉంటుంది అప్పుడు మిమ్మల్ని ఊబిలోకి లాగడానికి ఎదరోలు ప్రయాణ ప్రయత్నం చేయాలి ఒకప్పుడు నిర్లిప్తమైన మనుషులు ఉంటారు వాళ్ళ ఆ లక్షణం తెలిసిపోతుంది చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళు ట్రై చేస్తారు ఊబిలోకి లాగడానికి వాడు రావద్దు కాబట్టి ఏం చేస్తారంటే ఆయన నిర్లిప్తంగా ఉంటాడే ఆయనకి చెప్పడం అనవసరం ఆశ్రమాల్లో కూడా ఆ పాలిటిక్స్ ఉంటాయి ఆశ్రమం ఉంటే ఓ ఉంటాయి సపోజ్ నలుగురు స్వాములు ఉన్నారనుకోండి ఆశ్రమంటే అరవెండ్ల మంది స్వాములు ఉంటారు సన్యాసులు ఉంటారు ఆ ఆ సన్యాసుల్లో ఈ పాలిటిక్స్ ఏ సన్యాసి దగ్గరికి తీసుకెళ్తాడు వీళ్ళు ఎవరి దగ్గరికి తీసుకెళ్తారు ఎవళ్ళైతే కొంత ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు మామూలుగా ట్రై చేస్తారు అందరినీ ట్రై చేస్తారు సపోజ్ ఒక సన్యాసి ఏ రకమైన ఇంట్రెస్ట్ చూపించలేదు అన్నిటికీ ఎలాగా ఓ ఓ నవ్వు నవ్వు ఒకటి నవ్వి ఆశీర్వదించి పంపిస్తున్నాను అనుకోండి వదిలిపెట్టేస్తారు అవి ఈ లాభంలో ఎదురబాబు ఈయనకి ఇంట్రెస్ట్ ఏమి ఉండదు వీటిల్లో వదిలిపెట్టేస్తారు అప్పుడు మీకు నిర్లిప్త నిర్లిప్త అన్నది డిటాచ్మెంట్ చాలా స్పాయింటేనియస్గా తయారైపోతుంది మీరు ఏమి దానికోసం ఎఫర్ట్ చేయనక్కర్లేదు బట్ ఫస్ట్ యూ షుడ్ లూజ్ ఇంట్రెస్ట్ ఉంది వరల్డ్ ఫస్ట్ మీకు డిటాచ్మెంట్ రావాల్సి ఉంటుంది అప్పుడు ఎప్పుడైతే మీరు ఈ లూజ్ ఇంట్రెస్ట్ ఇంది ఇంట్రెస్ట్ వరల్డ్లో ఇంట్రెస్ట్ ఉండకూడదు జగత్తులో ఇంట్రెస్ట్ ఉండకూడదు జగత్తులో వ్యవహారం తప్పదు కాబట్టి చేయడమే తప్ప ఎదాకదాచితన్నట్టుగా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టుకోకూడదు జగత్తు నిత్యది దాంట్లో ఇంట్రెస్ట్ పెట్టుకుంటే చాలా పొరపాటు ఏ రకమైన ఇంట్రెస్ట్ పెట్టుకోకూడదు అలా ఉండాలి అప్పుడు వాడిని చలాచలనికేత అంటారు ఈ చలాచలనికేత ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే విద్వాన్ వాడు జ్ఞాని ఎప్పుడు కూడా పాజిటివ్ నెగిటివ్ రెండూ చెప్తారు అసలు అది టీచింగ్ స్టైలే పాజిటివ్ నెగిటివ్ చెప్తారు ముందు నెగిటివ్ చెప్పిన తర్వాత పాజిటివ్ చెప్తారు ఒకేషనల్లీ ముందు పాజిటివ్ చెప్పిన తర్వాత నెగిటివ్ చెప్తారు అది ఆ స్టైల్ని మీరు అర్థం చేసుకోవాలి విద్వాన్ తెలుసున్నవాడు ఇలా ఉంటాడు వెంటనే తెలియనివాడు ఎలా ఉంటాడో చెప్తున్నారా నపున బాహ్య విషయాశ్రయ బాహ్య విషయములయందు ఆశ్రయం పెట్టుకున్నవాడు అసలు ఏమంటే సైకలాజికల్ డిపెండెన్స్ సైకలాజికల్ డిపెండెన్స్ బాహ్య విషయాల్లో పెట్టుకున్నాడు అంటే పడిపోయడంతే బాహ్య విషయాల్లో సైకలాజికల్ డిపెండెన్స్ పెట్టుకోకూడదు అలా ఉండాలి ఇప్పుడు ఓ మహాత్ము ఉండేవారు ఓ వాళ్ళు ఓ బస్తీలో ఏం చేసేవారంటే గురు గురు పూర్ణిమ చేసేవారు ప్రతి సంవత్సరం ఆ స్వామీజీని ఆ గురు పూర్ణిమని తీసుకోండి ఈ ఏడాది గురు పూర్ణిమ వచ్చింది అదే ఆ పర్టికులర్ ఇది వాళ్ళు పిలవలేదు వెళ్ళారే గురు పూర్ణిమ మధ్యాహ్నం అయినా ఫోన్ రాలేదు సాయంకాలం ఫోన్ రాలేదు ఈ పూర్ణిమలు ఎలా ఉంటాయంటే ఒకళ్ళు వర్గం వాళ్ళు ఇవాళ చేస్తే ఇంకో వాళ్ళు రేపు చేస్తారు అలాగే రామనవమికినూ కృష్ణాష్టమికి అలా ఉంటాయి గురు పూర్ణిమలు ఎలా గురువు నువ్వుకి ఏళ్ళు ఉంటే రాములవుకి కృష్ణాష్ట్రమికి ఉంటాయి ఎక్కడైతే టెంపుల్ పీపుల్ ఇన్వాల్వ్ అవుతారో అక్కడ ఉంటాయి తప్ప ఇలాంటి దెబ్బలాట్లు ఈ టెంపుల్ ఇన్వాల్వ్మెంట్ లేని తోటి వాళ్ళు కాపుగా ఏదో గురు పూర్ణిమ చేసుకుంటారు అంటే పెద్ద ఎక్కువ శ్రద్ధ చూపించి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కొద్దిమందే ఉంటారు వాట్ ఎవర్ ఈయన చూశాడు ఎక్కడైనా భేదం ఉందా అని చూశాడు ఏమీ లేదు అందరూ రేపే చేస్తున్నారు మరి ఇంతదాగా పిలవలేదేంటి వీళ్ళు ఆయన నాకు ఫోన్ చేశారు ఇంచేతనంటారని నేను అని పొలెండి నుంచి లేన పిలవకపోతే మనం ఏం చేస్తాం నన్ను పిలవలేదు వాళ్ళు పిలవడం న్యాయమే నేను ఒప్పుకుంటాను కానీ మన పిలవలేదు మనం ఏం చేస్తుండడానికి మీరు దాని గురించి చింత చేయకండి ఇంకపోతే ఏదైనా కొంత ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటే మనం సర్దుబాటు చేసుకుందాం దాని గురించి మీరు చింత చేయకండి డోంట్ డిపెండ్ అపాన్ అయితే నేను సలహా చెప్పాను సో అలా ఉండాలి బాహ్య విషయాశ్రయుడే ఉండకూడదు బాహ్య విషయాల్లో ఆశ్చర్యం పెట్టుకోకూడదు ఇండిపెండెంట్గా ఉంటుంది టోటల్లీ ఇండిపెండెంట్ ఏదైనా మనకి సహాయం లభిస్తే తీసుకుంటాం సహాయం లభించలేదనుకోండి బీ బీ కేర్ ఫ్రీ సంథింగ్ సంథింగ్ ఎల్స్ మీ కేర్ ఫ్రీ ఉండాలి ఏదో చేసుకోవచ్చు ఒకసారి నోవర్క్ ఎయిర్పోర్ట్లో దిగాను నేను ఎవరో వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి లేకపోతే ఏం చేస్తారు అక్కడ ఈ వేషంతో వాట్ విల్ మన దగ్గర సెల్ ఫోన్ కూడా ఉంటుంది సెల్ ఫోన్లు ఉంటే వాళ్ళు రంగాన్ని నడిపించేస్తారు సెల్ ఫోన్లే చేయడం లేదు తర్వాత అక్కడ ఫోన్లో మాట్లాడాలంటారు అదొక టెక్నిక్ దానికి డాలర్ కాయిన్ ఉండాలి లేకపోతే క్వార్టర్స్ ఉండాలి మన దగ్గర డాలర్ నోట్లు పెట్టాలి అంతా చేతన వాళ్ళు అంతే కష్టం అది కూడా కలెక్ట్ కాల్ అని ఉంటుంది కాల్ చేయొచ్చు కదా స్వామిజీ అంటున్నాను అది ఎలా చేయాలో నాకు ఇంత వేగార్థం కాదు ఇదే ఐ డోంట్ నో సో వ్యవహారం చేయడం అలవాటు ఉండదు ఎందుకంటే అలాగే ఇద్దానే స్వామీజీ దండం పెట్టి ఆ పార్కింగ్ లాట్కి పట్టుకుపోతారు కార్లో కూర్చుంటాం పోతాం ఎవళ్ళు రాలేదు అప్పుడు ఏం చేశానంటే నేను ఇక్కడ బస్ సర్వీస్ ఏమైనా ఉందా అని ఎవరినో అడిగాను అంటే వాళ్ళు చూపించారు ఆ కార్నర్లో బస్ సర్వీస్ అక్కడికి పోయాను అక్కడికి పోయి ఒక బస్సు టికెట్టుకొని బస్సులో కూర్చుని వెళ్ళిపోయాం ఏదో చేస్తాం తర్వాత వాళ్ళు వచ్చారు పాపం ఏదో ఆలస్య ట్రాఫిక్ జామ్లో కాబట్టి అప్పుడు నేను అనుకున్నా పూర్తిగా ఒక దాని మీద ఆశ్చర్యం పెట్టుకోకూడదు బికమ్ ఇండిపెండెంట్ వస్తే సహాయం తీసుకోవచ్చు కానీ మీరు సైకలాజికల్గా డిపెండ్ అయ్యారంటే ఇంక అక్కడి నుంచి మీరు ఎక్సైట్ అయిపోయి కంగారు అలా ఉండకూడదు చూసుకోవాలి ఇది చాలా ప్రాక్టికల్ దీనికోసం వేదాంత ఉందాక అక్కర్లా ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ సైకలాజికల్ డిపెండెన్స్ ఆన్ ఎనీథింగ్ షుడ్ నాట్ బిడ్ అన్ ఎనీథింగ్ ఫలానా పార్టీ నగ్గాలి అప్పుడే నేను కంఫర్టబుల్గా ఉంటాను అంటే అది ఎయిట్ వాట్ ఈస్ దట్ సైకలాజికల్ డిపెండెన్సే కదా కోటీశ్వర్లు అలా ఉంటారు కోటీశ్వర్లు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళు ఎలా ఉంటారంటే దే ఆర్ టోటల్లీ డిపెండెంట్ అపాన్ ద పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ అంచేతన వాళ్ళు ఏం చేస్తారంటే కోర్టులు కుమ్మరిస్తారు వాళ్ళకి కావలసిన పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ రావడం కోసం కోర్టులు కుమ్మరిస్తారు కోర్టులు కుమ్మరించినా వీళ్ళు అనుకున్నట్టు రాదది ఇంకోలా రావచ్చు ఇంకోలా వస్తే వీళ్ళు కృంగిపోతారు అవడానికి కోర్టు ఇస్తున్నాడు కానీ ఏం లాభం ఫలానా వాడు నెగ్గాలి ఫలానా గవర్నమెంట్ రావాలి అని వాడు తపస్సు చేస్తూ కూర్చుంటాడు పూజలో కూర్చుంటాడు అది ఆ గవర్నమెంట్ రాదు రాకపోతే వీడు కురుంగిపోతాడు నా పూజలు అనేది అర్థమయ్యి అనుకుంటాడు నిన్ను ఎవరు అలాంటి పూజ కాబట్టి వాడు హీ డజన్ నో వాట్ ఈస్ ఫ్రీడమ్ కోట్లు ఉన్నా పవర్ ఉన్నా ఫ్రీడమ్ అంటే కానీ విరక్తుడు ఉన్నాడు పిచ్చారా అసలు సంసారం మీద దేని మీద అసలు రక్తి అనేది లేనివాడు వాడంత ఫ్రీ పర్సన్ వాడే కాని అలా ఉండాలి సాధకుడు నెగిటివ్ పాజిటివ్ రెండు ఎగ్జాంపుల్స్ ఉంటాయి కాబట్టి బాహ్య విషయం మీద దేని మీద కూడా ఆశ్రయం అన్నది ఉండకూడదు సో తర్వాత మనిషి ఎలో ఏకా ఏకాకి అయిపోవాలి దేని మీద ఆశ్రయం ఉండకూడదు గ్రూప్ ఉందనుకోండి ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్ అని పెట్టుకోకూడదు అది కూడా సైకలాజికల్ ఆశ్చర్యం అయిపోతుంది ఏకాకే ఐ ఆమ్ వన్ ఇన్ దిస్ వరల్డ్ ఐ కేమ్ ఎ లోన్ ఐ విల్ లీవ్ ఎ లోన్ ఎవడు ఎలోనే వస్తాడో ఎలోనే పోతాడు అండ్ ఐ లవ్ ఆల్ అందరినీ ప్రేమించడం వరకు అభ్యంతరమే లేదు కానీ దేని మీద సైకలాజికల్ డిపెండెన్స్ ఉండదు అలా ఉండాలి రిలేషన్షిప్స్ విషయంలో ఇంకా వస్తువుల విషయంలో డిపెండెన్స్ పెట్టుకోకూడదు ఎలా ఉండాలంటే ఒక బకెట్లో మట్టి ఇంకో బకెట్లో రత్నాలు గుట్ట ఉంటే రెండింటి ఎందు ఒకే దృష్టి ఉండాలి వెరీ ట్రూ మట్టికి బంగారానికి మట్టికి రత్నాలకి తేడా ఏమీ లేదు అలా ఉండాలి అంతే తప్ప సైకలాజికల్ డిపెండెన్స్ అపాన్ వెల్త్ అలాంటి వాటి మీద ఉండకూడదు జ్ఞానం అయితే అలా ఉంటుంది తర్వాత లైఫ్ మీద సైకలాజికల్ డిపెండెన్స్ ఉండకూడదు Life and death are same. If the body has to fall now, let God's will be done. Let it happen. I should live long? No, not necessary. Why should anybody live long? What is meant by living long? That's what I want to do. There is no psychological dependence on the body. But if you are a different person, you are ruthless, you are not allowed to do it. ఇస్ నాట్ లైక్ దాట్ ఫ్రీ పర్సన్ వాడికి అప్పుడే వాడే నిజంగా ప్రేమించగలుగుతాడు నిజానికి జ్ఞాని యొక్క ఇన్నర్ కోర్ ఇన్నర్ బీయింగ్ అది ప్రేమతో నిండి ఉంటుంది పూర్ణ స్థితిలో ఉన్నవాడు మాత్రమే యథార్థంగా ప్రేమించగలుగుతాడు సెంటిమెంట్ ఉండదు సెంటిమెంటాలిటీ ఈజ్ డిఫరెంట్ ప్రేమ వేరు సెంటిమెంటాలిటీ వేరు సెంటిమెంటాలిటీ అంటే ఓ బోరు పని ఏడుచేసుకోవడం బోధమే అదంతా కూడా అది వేరే సమాచారం సెంటిమెంటాలిటీ ఇస్ పదిహేను నిమిషాలకు ఒకసారి సెల్ ఫోన్లను నొక్కేస్తూ ఉండడం నువ్వు రైల్లో ఇప్పుడు ఎక్కడున్నావు బోయిన్పల్లి బోయిన్ భువనగిరి దగ్గర ఉన్నాను మళ్ళీ ఇంకో పది నిమిషాలకు మళ్ళీ ఫోను ఎక్కడ దాకా వచ్చింది రైలు సెంటిమెంటాలిటీ అంతా ప్రేమ అన్నమాట అదేమీ కాదు సో జ్ఞానికి ఏ రకమైన వాసనలు ఉండవు కనుక టోటల్ ఫ్రీడమ్ ఉండడానికి అతను He is free to love. Prama ke hagyul ule ni prama. Nothing is held back. Allah ke intu prama jnani ke matram e unkud. Kabati vairagya anne sa ala karaktka arthin chushko ali. Vairagya mo unte pademo ruthless ka tayar outta da ne Allah ke anu ko kudutu. Indifference unte generous indifference. Indifference gane unndale. Adhikari pe atukkupoto unte adhi samashara. Indifference gane unndale. But generous. Loving and generous. అది జ్ఞాని యొక్క లక్షణము సదృచ్ఛుకో భవత్ రేపు పూర్తి చేద్దాం ఈ భాష అదే నెక్స్ట్ క్లాస్లో పూర్తి చేద్దాం ఓం పూర్ణమద పూర్ణమి పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణ పూర్ణమాదా పూర్ణమెవాష్యాంతి శాంతి హరిభ్యో నమీ